వచ్చాను వచ్చింది వచ్చింది ఎవ్వని చే జు జగమెవని లోపల నుండులీనమైవని ఎందుడిందు పరమేశ్వరుడవ్వడు మూల కారణం ఎవ్వడు ఎవ్వడనాది మజ్జలయుండెవ్వడు సర్వముదానయైన వాని నాత్మౌరణంబుడన్ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమీ నారాయణ పాదపంకజం కరోమీ నారాయణ పూజన్ పూజనం సదా వదారాయణ నామనిర్మలం స్వరామి నారాయణ తత్వ వ్యయం ఈరోజు నాలుగో రోజు స్వరాజ్య భగవద్గీత ప్రవచన నాలుగో రోజు సెప్టెంబర్ ఎనిమిది నిన్న ఏం చెప్పుకున్నామంటే మలిన మనస్కుడు ధృతరాష్ట్రుడు దురత రాష్ట్రుని పుత్రుడు అజ్ఞాని అజ్ఞానము దుర్యోధనుడు అజ్ఞాన వృత్తులు దుర్యోధను యొక్క సోదరులు అతనికి ఉన్నటువంటి రాజ్యం మనోరాజ్యం అది అవిద్యతో అవిద్య వల్ల ప్రమాదాలు ఉపద్రవాలతో ఉన్నటువంటి రాజ్యం ఆ రాజ్యాధిపతి మలినిజీవుడు అయినటువంటి దురత జ్ఞానపరంగా చూస్తే అతను అజ్ఞానాంధకారుడు కాబట్టి అతను అంధుడు అయినా భాగవత్ భారతంలో వేరే ఒక ఆశ్వాసంలో ధృతరాష్ట్రుడికి ప్రజ్ఞాచచ్చు ఉన్నది అని చెప్తున్నారు ప్రజ్ఞాచచ్చు అంటే ముముక్షత్వం ఉన్నదన్నమాట ముముక్షత్వం ఉంది కానీ అజ్ఞాన వృత్తుల నుంచి బయటపడలేకపోతున్నాడు ఆయన సంజయుడి దగ్గర విధుడి దగ్గర నీతి వాక్యాలు ఆధ్యాత్మిక వాక్యం పురుషార్థాల్లో అర్ధకామాలని ధర్మయుతంగా నెరవేర్చేది చెప్పారు సనస్సు జాతుని కూడా తిప్పిలిపిస్తే ఆయన చేత కూడా ధృత రాష్ట్రుడు బోధ విన్నాడు కాబట్టి ఆయన ప్రజ్ఞాచచ్చుడు ముమ్ముచ్చు అవటం చేత వీటిని కూడా అతను అంగీకరించాడు ఆహ్వానించాడు కానీ అతని యొక్క బలహీనత వల్ల అతను ఆ ప్రబోధ వినకుండా మళ్ళీ తన యొక్క అజ్ఞాన వృత్తుల చేత లోబడిపోయాడు దుర్యోధనుడు అనేటువంటి ఒక అజ్ఞానము దుర్యోధను యొక్క సోదరుడు అనేటువంటి అజ్ఞాన అవిద్య వృత్తులు ఇవన్నీ కూడా ఈ మలినజీవుడు అయినటువంటి దురద్రాష్ట్రుడిని వదిలిపెట్టలేదు కాబట్టి ఆ వృత్తులకి లోబడి ఆ అజ్ఞానానికి లోబడి దుర్యోధనుడు మాట వినటం జరిగింది ఈయన నూరు అశ్వమేధ యాగాలు కూడా చేశాడు దాని య దాని యొక్క ఫలితంగా అతనికి సంజయుడి ద్వారా సంజయుడి ద్వారా ఈ భగవద్గీత వినేటువంటి భాగ్యం అదృష్టం కలిగింది అలాగే కృష్ణరాయభారి సమయంలో కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి దివ్య దృష్టితో కృష్ణుడి యొక్క విరాట్ స్వరూపాన్ని కూడా చూసేటువంటి భాగ్యం కలిగింది అతను ముముచ్చువే కానీ తన అజ్ఞాన వృత్తుల్ని జయించలేకపోయాడు అజ్ఞానము అజ్ఞానం యొక్క వృత్తుల్ని జయించలేకపోయి అవే ఇప్పుడు అతని యొక్క పుత్రులు ఇలా ఉండగా నిన్న వ్యాసుడు గురించి అలాగే భీష్ముడి గురించి చెప్పుకున్నాం వ్యాసు వ్యాస వేద వేద వ్యాసులు భీష్ముడు ఇద్దరు కూడా మహాకారణ స్వరూపులు అని తెలియతున్నది వీరిద్దరు ఎలా మహాకారణ స్వరూపులు అయ్యారో చూద్దాం వ్యాసుడికి భీష్ముడికి ఒక విషయంలో తేడా ఉన్న ఇద్దరు మహాకారణ స్వరూపులే అసలు వ్యాసుడు సత్యవతి అనేటువంటి ఒక స్త్రీని పరాశరుడు అనేటువంటి వాడు మోహించడం ద్వారా సత్యవతికి పుట్టినటువంటి వాడు ఈ వ్యాసుడు పరాశరుడు సత్యవతి యొక్క సంతానమే ఈ వ్యాసుడు సత్యవతి అనేటువంటి పదంలో సత్యం ఉంది పరాశరుడు అన పరం ఉంది ఆ పరము సత్యము కలవటం వల్ల వ్యాసుడు పుట్టాడు వ్యాసుడు యొక్క ఆవశ్యకత ఎప్పుడొచ్చింది భీష్ముడు నేను వివాహం చేసుకును నాకు రాజ్యం వద్దని భీష్ము ప్రతిజ్ఞ చేశాడు చేసినప్పుడు చిత్రాంగదుడు విచిత్రవీరుడు అనేటువంటి సత్యవతీ సంతానానికి రాజ్యాన్ని అప్పగించాలనే ప్రయత్నం జరిగింది విచిత్ర కొన్ని గుప్త రోగాల వల్ల మరణించాడు చిత్రాంగదుడు ఒక్కడే మిగిలాడు